కీర్తన మూడు వందల అరవై ఐదు ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేయవయ్యా ఇక్కువనీ మహిమకునెవ్వరెదురయ్యా పల్లించి గరుడినిపై నీ ఉబ్బునెక్క అల్లనాడే పారిజాతమడివికెక్కే పల్లద పురుద్రుడును బానుని వాకిలిదొక్కే చుల్లరి రాక్షసమోక సుర సురసు గరుడినిపై నీవు కడుబేరములు ధరజల దరుల జలధరుల నమృతములు దేరే నిరతి కంసాదుల నెత్తురుటేరులు వారే పరులు నీకే దిరిన పగ ఎల్ల దీరే బంగారు గరుడినెపై నీవు వీధులేగా చెంగట సిరులు మూగే సంగతి నల మేల్మంగ సంతసాన విరవీగే బొంగారు దేవదుందుబులు పైపై వాగే